ఘనమైన ఏసునామన పాట రెండే చరణాలు మొదటి చరణము లాస్ట్ చరణం రెండు చరణాలు పాడదాం ఘనమైన ప్రతి చోట నుండును పేరా ప్రతి మోకాను ప్రభుయేసుము pratinetra muganunu haleluya haleluya prabhu namam stutint haleluya haleluya anudityam stutint haleluya haleluya prabhu namam stutint haleluya haleluya anudityam stutint ప్రభువైనా ఏ నామం మధురం మధురం ఆత్మీయ ఆకలిదు తీర్చేడి గణమగునామం ప్రభువైనా ఏ సునామం వీనులకు వింద గునామం అన్ని నామములకు పైగా ఉన్నతమైన నామం హల్లు హూయా ప్రభు నామస్తు హుయాళ అనునిత్యం స్తీతి హుయా ప్రభు నామముస్తుతింత హల యులూ అనునిత్యం స్తీంతో పాపా క్షమాపణ నగో సామర్త్యమం సాతాను ఓడించుటకు శక్తి కలనామం మరణమును మరణము ద్వారా ఓడించిన లోకమునకు నిత్య జీవం కలిగించిన ఘననామం హల్ లూయా హాల్లు ప్రభు నామము స్తీ आदित्य वस्तुतीत हालेलूया हालेलूया प्रभु नाम वस्तुतीत हालेलूया हालेलूया आदित्य वस्तुतीत हालेलूया हालेलूया प्रभु नाम वस्तुतीत हालेलूया हालेलूया आदित्य वस्तुतीत हालेलूया ప్రార్థిస్తాం పరశుద్రవ దేవ వేసే వదనాలు అయినా కృపామయుడ మహోనతుడా సరోనతుడుగు మా తండ్రి మీకు వదనాలు ప్రవ్వాయినా ఈ యొక్క గడిచిన కాలమంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవు లెక్కలు నిలబెట్టినారు ఓ ప్రవ్వా సురక్షితంగా మీ సన్నిధి నడిపించినారు దాన్ని బట్టి మీకు వదనాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం ప్రవ్వా మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా మీ యొక్క వాక్యాన్ని ప్రవ్వా మేము తేటగా చూచటకు మా యొక్క ఆత్మీయ నేత్రాలను విపమ్మను ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో మా మనసుని పరిపరి విధాలుగా పోనియకుండా మిమ్మల్ని ఏరీతికి కూడా మేము అనుమానించకుండా ప్రవ్వా మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ప్రేమ కలిగి మేము జీవించాలనే సహపడండి ఇది అనుభవపూర్వకంగా అనేకులను ప్రకటించాలా అందుకొరకు మేము వీటిని నేర్చుకోవాలా ప్రవ్వా అనేకులకు మీ యొక్క వెలుగును చూపించాలా ప్రభావా అనేకులను ప్రవ్వా చీకటి నుంచి బయటికి తీసుకొని రావాలా ప్రవ్వా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి ముఖ్యంగా ప్రవ్వా మలాఖీ గ్రంథం అనే చివరి పాత నిబంధన పుస్తకంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులు కూడా నడిపించి మీరే మహింపొందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయంలో అంశంలో మనం ధ్యానించకముందు ఒకసారి ఆమోస గ్రంథము మూడవ అధ్యాయము ఆమోస గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనం ఒక వాక్యాన్ని మనం ధ్యానించాలి ఎందుకంటే దేవుడు ఇస్రేల్ పిల్లని ఎంతగా ప్రేమించండు ఎందుకంటే పోయిన వారం నుంచి మనం అదే ధ్యానిస్తున్నాం నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన అని ఆరంభిస్తున్నాడు ఆయన ఎంత ప్రేమ గల దేవుడు అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం పోయిన వారం ఆయన ఎన్ని సంవత్సరంలో వాళ్ళని ప్రేమించి ఓర్చుకున్నాడు వాళ్ళు ఎంత తిరుగుబాటుతనం చేసినా గాని ఎంతగా తృణీకరించినా గాని ఎంత కఠిన హృదయాలైన గాని ఎంతగా పాపపు జీవితంలో వారు జీవించిన గాని వారి పట్ల మారని ప్రేమని ఆయన ఏరీతిగా చూపించండు అన్న విషయాన్ని ప్రభు పోయినవరం మాట్లాడి ఈ ఆమోస గ్రంథంలోని మూడవ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు మనము ఆమోస గ్రంథాన్ని దీర్ఘంగా ధ్యానించలే మనకు తెలిసలేదు ఒకటే అధ్యాయం ధ్యానించడం కదా కాబట్టి దాన్ని ఎప్పుడన్నా అవకాశం ఉంటే మనం దీర్ఘంగా ధ్యానిస్తాం కానీ మూడవ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసినాడు దేవుడు మూడవ అధ్యాయము రెండవ అసరంలో రెండవ వచనం ధ్యానించాలంటే మొదటి వచనం కూడా మనం ధ్యానించాలా ఐగుప్తు దేశం నుండి యహో వారు రప్పించిన ఇస్రాయేల్ మిమ్మల్ని ఆయన రప్పించిన కుటుంబము వారి అందరినీ గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి కాబట్టి దీని ఆత్మీయ దృక్పథం తన అర్థం చేసుకోలేదు నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుని దృష్టిలో ఇస్రాయేల్ అనేది ఒకటే విధానం ఇస్రాయల్ ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్న జనము అన్న విషయాన్ని దూతతో పెనుగులాట కదా కాబట్టి ఇక మీద నీ పేరు ఇస్రా అనబడును అన్నాడు కాబట్టి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన ఇస్రాయెల్ అన్నప్పుడు ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలా బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చాం బయటికి తీసుకొని రాబడిన వాళ్ళు అని అర్థం దేవుని దృష్టిలో బానిసత్వము అంటే పాపకు జీవితం దుష్టునికి పాపానికి బానిసత్వము అని అర్థం కాబట్టి బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుని బిడలకి సాదృశ్యమే ఇస్రాయల్ ప్రజలు కాబట్టి యుగ సమా యుగ మొదలుకొని సమాప్తి వరకు ఇస్రాయల్ అనేది దేవుని దృష్టిలో ఒకటే గుంపు అది శారీరకమైంది కాదు కేవలం ఆత్మీయమైంది అన్న విషయాన్ని కాబట్టి ఇస్రాయల్ దేశంలో పుట్టినత మాత్రం ఇస్రాయలు కారు ఇస్రాయల్ సంబంధాలు అందరు ఇస్రాయలు కారు బాహ్యానికి యూదులవాడు యూదుడు కాడు ఇవన్నీ విషయాలు ప్రభు మంతలు ఎన్నిసార్లు కాబట్టి ఆయన ఇక్కడ ఆ ఐగుప్తు నుంచి బయటకి తీసుకొచ్చిన ఇస్రాల్ పదలతో ఓ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుండో ఆలోకించుడి అదేమనగా భూమి మీది సకల వంశములలోను మిమ్మను మాత్రమే నేను ఎరిగి కాబట్టి ఇస్రాయల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు లోకంలో అన్ని వంశములు అన్ని గోత్రాలు ఉంటే కూడా కేవలము ఇస్రాల్ ఆయన ఎన్నుకున్నాడు గుర్తించండు తక్కిన వాళ్ళు ఎవరిని గుర్తించలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దాని అర్థం ఏంటంటే తక్కిన వాళ్ళు ఆయన బిడలు కాదా అని అనడానికి వీల్లేదు ఆయన ఇసాని ఎందుకు స్పెషల్ గా ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు కానీ ఆయన ఏమంటుండో మరోసారి కింద ధ్యానికి సాధ్యం అవుతుంది నేను మిమ్మల్ని గుర్తించిన ఇంకా ఎవరిని గుర్తించలే ఈ లోకంలో మిమ్మల్ని స్పెషల్ గా ఎన్నుకున్నాను మీ మీ యొక్క భూమి మీద సకల అంటే ఈ లోకం అంతటిలో ఒక్క వంశంను నేను ఎన్నుకున్నాను అంటున్నాడు ఎరిగినాను కనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించును నేను మిమ్మల్ని ఎంతో స్పెషల్ గా ఎన్నుకుంటే మీరు ఎంతో దోషం చేసారు కాబట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని హెచ్చరిస్తాను ఆమోస గ్రంథంలో కాబట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలా ప్రతి చిన్న ప్రవక్త ప్రవక్త నుంచి మనం నేర్చుకుంటున్న విషయం ఏందంటే ఇస్రోల్ పేరు ఎరిదిగా తప్పిపోతున్నారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు లోబడిని జనం వాళ్ళు ఉంటున్నట్టు మనకు కనిపిస్తుంది వాళ్ళు లోబడిని లోబడి జనం ప్రజల్లాగా ప్రభు మనకు చూపిస్తున్నాడు కానీ ఒక విషయం అర్థం చేసుకోవాల ఇది ఆత్మీయ ఇసాల్ గా మార్చబడ్డ కాలానికి మనము సిద్ధమండం ఎందుకంటే ఆ ఇసాల్ సంపూర్ణంగా ఆయన తృణీకరించిండు అన్న విషయాన్ని పౌలు ఎన్నిసార్లు మనకు జ్ఞాపకం నేను మీకు చూపిస్తాను క్లుప్తంగా తర్వాతనే ఆ మలాకి గ్రంథం మొదట అధ్యాయం ఆరంభం ఆయన ఎంతగా స్పెషల్ గా వాళ్ళని ప్రేమించిండు అన్న విషయానికి ఈ ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎన్నో వాక్యాలు చూసిన మనం పోయినవారం కూడా కానీ ఇక్కడ మట్టుకు ఈ వాక్యం బహు తేటగా బహు డైరెక్ట్ గా చూపిస్తుంది భూమిలో ఉన్న సకల వంశాల నుండి మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అంటే మిమ్మల్ని ఒకరిని నేను దృష్టించినను మిమ్మల్ని నేను ఏర్పరచునను మిమ్మల్ని నేను స్పెషల్ గా పరిగణిస్తున్నాను అని మాట్లాడుతున్నాను అక్కడ కాబట్టి మిమ్మల్ని నేను ఎంతగా స్పెషల్గా ఎన్నుకున్నాను కాబట్టి మీరు చేసే దోషని బట్టి మిమ్మల్ని నేను శిక్షిస్తాను తర్వాత సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎరకొరకు దొరక సింహము ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా ఏమయూ పట్టుకొడకుండా మీద ఒకడును ఎరపెట్టకుండా ఉరిపెట్టువాడు వదిలేచునా పట్టణ మందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండా యోహోవా చెయ్యనిది పట్టణంలో ఉపద్రము కలుగున జాగ్రత్తగా ధ్యానించండి యహోవా చేయనిది పట్టణంలో ఉపద్రము కలుగున తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించదాని బయలుపరచకుండా ప్రవేణ యహోవా ఏమియు చేయడు సింహము గర్జించను భయపడని వాడెవడు ప్రభుణ యహోవా ఆగేచ్నాడు ప్రవచింపకుండా ప్రవచింపకుండా వాడెవడు కాబట్టి ఈ లోకంలో ఉపద్రములు తీసుకొచ్చేది మన ప్రభు అన్న అక్కడ హెచ్చరిస్తున్నాడు ఎందుకు ఉపద్రాలు తీసుకొస్తున్నాడు మనుషుల దుష్టత్వం బట్టి మనుషుల అవిధేయతని బట్టి ఆయన ఎంతగానో సహించి భరించి ఓర్చుకున్నాడు ఇంకా ఆయన రాకడా ఎంత సమీపంగా ఉంది ఆయన ఓర్చుకోడు ఆయన ఎంత జాలి ప్రేమ దయగలవాడో వాటన్నింటిని చూపిస్తున్న నేను మిమ్మల్ని ఎంతగానో ఎన్నుకున్నాను ఎంతగానో మిమ్మల్ని ప్రేమించిన ఆయన గానీ మీరు ఎన్నిసార్లు మీరు లోవండంలోని ప్రజల్లాగా ఉన్నప్పుడు నా మీద తిరుగుబాటుతనం చేసినప్పుడు నేను ఒక మంచి ప్రాణాలు కలిగిన వాడిని ఈ లోకానికంతా రక్షణ మీ ద్వారా తీసుకురావాలని కానీ మీరు నన్ను తృణీకరించు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి నేను మిమ్మల్ని శాశ్వతంగా శిక్షిస్తాను శాశ్వతంగా మిమ్మల్ని విడిచిపెడతాను అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కానీ పని ఎంతగా ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని ఏషా గ్రంథము నలభై తొమ్మిదవ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు చూడండి నలభై అధ్యాయము ఆరవ వచనం నీవు యాకపు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇసప్పింపబడిన వాడుని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము బుద్ధి గంధం వరకు నేను కలుగజేయ రక్షణను రక్షణకు సాధన మగుటకై వెలుగై ఉండనట్లు నిన్ను నియమించి ఉన్నాను అర్థమవుతుంది మీకు ఆయన ఎంతగా ఈ ప్రేమించిండు ఎందుకు ప్రేమించిండు అన్న విషయం ఇక్కడ ఉంది ఎందుకు ప్రేమించిండు అంటే ప్రపంచానికి ఇసల్పల్ల ద్వారా రక్షణ ప్రకటించబడాల ఆయన కేవలము ఒక ఒక వంశంని ఎరిగి ఉన్నాడు ఎందుకు వారిని ప్రపంచానికంతా వెలుగుని ప్రకటించే వారిగా ఏర్పరచుకునే కొరకు నా సేవకుడు అంటే ఇసల్పల్లని ఒక సేవకుడి లాగా గుర్తిస్తున్నాడు ఆయన దృష్టిలో సేవకుడు అనేవాడు కాదు ఎప్పుడన్నా అర్థం చేసుకోండి దేవుడు స్పెషల్ గా ఎన్నుకున్నాడు బ్రహ్మ చాలా మంది అంటా ఉంటారు అది తప్పు విధానం ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక వ్యక్తి ఉన్నాడు పాత నిబంధన కాలంలో ఉండే కృత నిబంధన కాలంలో ఎప్పటికి కూడా ఒక వ్యక్తి కాడు కాబట్టి నా సేవకుడు అన్నప్పుడు ఇస్రాయల్ దేశము ఇస్రాయెల్ ప్రజలని ఒక సేవకుని తో యుగ సమాప్తికి వచ్చేటప్పటికి ఇది ఇంకా మనకు బాగా అర్థం కావాల ఆయన దృష్టిలో మనమంతా ఒక సేవకునికి సాదృశ్యంగా ఉన్నాము క్రైస్తవ సంఘం ఒక సేవకునికి సాదృశ్యంగా ఉంది ఒక పాస్టర్ కి సాదృశంగా చెప్పడానికి వీల్లేదు పలాని పాస్ ఎన్నుకున్నాడు పలాని పాకున్నాడు అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే అది తప్పు వాక్యం దేవుని దృష్టిలో ఒక జనము ఒక సేవకునితో సాదృశ్యం కాబట్టి విశ్వల్పాలందరినీ నా సేవకుడు అని పోలుస్తున్నాడు కాబట్టి నా సేవకుడు అన్నప్పుడు యుగ సమాప్తికి వచ్చినప్పటికి తను వెంబడించేవాళ్ళు యేసుని సొంత స్వీకరించి ఆయన వెంబడించే ఆయన సేవకులు లేక సేవకుడు అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అన్యజన్లకు వెలుగుగా ఎండునట్లు నిన్ను నియమించిన్నాను సృష్టి ఆరంభం మొదలుకొని ఈ విషయం ఆయన ప్రకటిస్తున్నాడు ఎందుకు నేను మిమ్మల్ని స్పెషల్గా ఎన్నుకున్నానంటే అన్యజనులకు వెలుగుగా అన్ని జనులకు మిమ్మల్ని వెలుగుగా నేను నియమించి ఉన్నాను కానీ వాళ్ళు ఏం చేసేదారు పాత నిబంధన కాలం అంతా మనం చూస్తాం వారు అన్ని లోపలికి రానిలే మధురంలో అన్ని జనుల పట్ల వాళ్ళు ఎంతగానో అన్యాయంగా ప్రవర్తించినట్టు మనం చూస్తాం పాత నిబంధన కాలం అంతా మలకి గ్రంథం వచ్చినప్పటికీ వాళ్ళు వీధుల పట్ల కనికరం చూపించలే అనాథల పట్ల కనికరం చూపించలే విధుల పట్ల కనికరం చూపించలే వాళ్ళు చాలా అన్యాయంగా వాళ్ళు ప్రవర్తించినట్టు మనం చూస్తాము విదే పరదేశీయులు వస్తే పరదేశులని వాళ్ళు ఆదరించలేదు పరదేశాన్ని ధృవీకరించు ఆ విషయాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం అవన్నీ మలకి గ్రంథంలో తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఎందుకు వాళ్ళు అంతగా ప్రేమించే వారి ద్వారా లోకానికి రక్షణ సువార్త ప్రకటించడానికి కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు కానీ వాళ్ళు రక్షణ కేవలం మాకే ఇంకా ఎవరికి రావద్దు అని దాన్ని అడ్డు పెట్టుకున్నారు వాళ్ళు చేశారు అంటే ప్రభు జ్ఞాపకం చేసినాడు ఎవడన్నా దీపాన్ని మంచం కింద పెట్టుకుంటాడా లేక దీప స్తంభం మీద పెట్టుకుంటాడా అన్న విషయాన్ని మాట్లాడి వీళ్ళు చేసిన పని అది దీప స్తంభం మీద పెట్టాల్సింది పోయి మంచం కింద పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ కొరికే అనేసి వాళ్ళు దాన్ని పెట్టుకున్నారు దేవునికి నచ్చలే అందుకే రోమన రాష్ట్ర మొదటి అధ్యాయము ఆరో వచనంలో పౌలుకి ఈ విషయాలు చాలా అర్థమైనవి బైబల్ అంతట్లో పాత నిబంధన కాలపు విషయాలన్నీ జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకున్న వాళ్లలో పౌలొక్కడు బహు ప్రాముఖ్యం గలవాడు రోమన రాష్ట్ర మొదటి అధ్యాయము ఆరవ వచనం పౌలు రోమాల్లో ఉన్న దేవుని కృపా సమాధానం ఆ సువార్తను పరిశుధ లేఖనంలో ఎందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసేను శరీరం బట్టి దావిది సంతానం పునదను అందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను ఈ నామము నిమిత్తము సమస్త విశ్వాసమునకు విధే లగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపూ పొందితే కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఆయన ఈ లోకానికి వెలుగుగా ఉన్నట్టు ఉండడానికి వాళ్ళు ఏర్పరచుకున్నారు కాని ఆ వెలుగు ఎవరు అన్నప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ధృవీకరించడం పాత నిబంధన కాలంలో వాక్యాన్ని ధృవీకరించు ఉక్యాన్ని ధృవీకరించడం ధృవీకరించడం ఆయన పుట్టే టైంకి ఆయన ఆయన జీవించిన కాలము ఆయన చెప్తున్న వాక్యాన్ని ధృనీకరించు చివరికి ఆయననే త్రునీకరించి శిలో మీద ఆయనని వెలాడదీసి చంపం అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసం విదే లాగినట్లు ఈయన ద్వారా మేము కృప అృపను అపోసలత్వము పొందితే కాబట్టి కాబట్టి అన్ని జనులకు వెలుగుగా వెలుగును ప్రకటించడానికి వరకు ఇసల్ఫలు ఏర్పున్నాడు కానీ వాళ్ళు ఆ వెలుగుని ధృనీకరించిండ్రు రిజెక్ట్ చేసిండ్రు అన్న విషయాన్ని మనకి ప్రభు మాట్లాడతారు చూడండి పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ అర్షంలో బ్రహ్మ రాష్ట్ర అధ్యాయం ఇరవై ఒకటో చూడండి దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని నిన్నును విడిచిపెట్టడు కాబట్టి ఒక ఒక కొమ్మలను ఒక గుంపు కొమ్మలను విడిచిపెట్టిండు అని చెప్తున్నాడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టిండు అని చెప్తున్నాడు చాలా తేటగా పౌలుక విషయం అర్థమైన ఏంటంటే ఆయన ఎవరికొరికైతే ఈ లోకంలోకి వచ్చిండో వాళ్ళని ధృవీకరించడం వలన వాళ్ళని శాశ్వతంగా ధృవీకరించి విడిచిపెట్టిండు అని చెప్తున్నాడు కాబట్టి దేవుడు స్వాభావికమైన కొమ్మలను అంటే స్వాభావికమైనదంటే మొదటి నుంచి ఉన్న కొమ్మలను లేక స్వాభావికమైన శరీరకంగా అయింది అని కూడా ఒక రీతిగా అర్థం చేసుకోవాలా ప్రకృతి సహజంగా కాబట్టి స్వాభావికమైన కొమ్మలు అంటే ఉన్న ఆ కొమ్మలను ఆయన విడిచిపెట్టిండు కాబట్టి వాళ్ళను విడిచిపెట్టినప్పుడు మిమ్మల్ని కూడా విడిచిపెడతాడు అంటే వేరే ఒక గుంపు గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు స్వాభావికమైన శారీరకమైన ఇసల్ఫాన్ని విడిచిపెడితే ఎందుకు వాళ్ళ ముందు విడిచిపెట్టారు కాబట్టి కాబట్టి వాళ్ళని విడిచిపెట్టినప్పుడు తిరుగుబాటు చేస్తే మిమ్మల్ని కూడా విడిచిపెడతాడు అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో చూడండి ఒకసారి అపోష్ణ కార్యము దానికి ముందు హబక్కు గ్రంథం హబక్కు గ్రంథము నాహము తర్వాత కదా హబక్కు మొదటి అధ్యాయము ఐదవ వర్షంలో ఆయన ఆయన అన్యజనులకు ఏరితిగా వెలుగుని ప్రకటించబోతున్నా విషయాన్ని హబు ద్వారా బయలుపరుచాడు మీరు అతని ధృవీకరించారు కాబట్టి నేను ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను అంటున్నాడు చూడండి అన్నిజన్లలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయండి ఇది ఒక అద్భుతమైన కార్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు విస్మయం ఉందండి ఆశ్చర్యపోండి మీ దినలో నేను ఒక కార్యము జరిగింతను అలాగే జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతనిని నమ్మకయుందురు ఏంటది నేను మిమ్మల్ని విడిచిపెడుతున్ను ఇంకొకరిని నేను ఏర్పరచుకునబోతున్నాను అని చెప్తే కూడా మీరు వినరు అంటున్నాడు పౌన్ చెప్తే వినలేదు వాళ్ళు ప్రభు చెప్తే వినలేదు పేదూరు చెప్తే వినలేదు ఏ శిష్యుడు చెప్తా వినలేదు వాళ్ళు చివరి కాలంలో కాబట్టి మీరు అతని నమ్మకం ఎదురు ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలని బూది గంతం వరకు సంచరించు ఉద్రేకం గల కల్దీలను నేను రేపు వారు ఘోరమైన భీకర జనం గా ఉన్నారు వారు ప్రభుత్వం సరే ఈ ఈ వాక్యం కల్దీలు ఇసల్ఫా మీద ఎలితీగా పడబోతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ దానికి ముందు ఆయన ఏర్పరచుకోనబోతున్నాడు కల్దీలని లేపుతున్నాడు కల్దీల లేపుతున్నాడు దాని తర్వాత అనేకమైన అన్ని జన్లు ఎందుకంటే వాళ్ళని ఆయన పాత్రలాగా వాడుకోనబోతున్నాడు ఇసల్ఫాకి బుద్ధి చెప్పడం కొరకు అనే జల్లెలు అది ఆశ్చర్యకరమైన విషయం అని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే మీరు ఎట్లా మాట వినలేదు వేరే వాళ్ళు వింటారు నా చూడు నేను చూపించబోతున్నది నీకు ఆశ్చర్యంగా ఉంటది అన్న విషయాన్ని ఇష్టాలు ఈ రోజు కూడా ఏమంటే ప్రభు మమ్మల్ని ఎట్లా విడిచిపెట్టాడు మమ్మల్ని స్పెషల్ గా ఎన్ను కాబట్టి మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు వాళ్ళు ఈ రోజు కానీ వాళ్ళని ఎప్పుడో విడిచిపెట్టిండి విషయాన్ని వాళ్ళు ఈ రోజు కూడా గ్రహింపక ఉన్నారు అందుకే ఈ విషయం వాళ్ళకి చూపిస్తే మనల్ని ఆశయించుకుంటూ మనల్ని తృణీకరిస్తూ ఉంటారు ఉంటారు అపుష్ట కార్యం ఇరవై అధ్యాయంలో ఈ విషయాన్ని మనకి బయలుపరుస్తాడు దేవుడు ఆ ఇరవై అధ్యాయం అంతా పౌలు ఈ విషయాలు ప్రజలకు ప్రకటిస్తూ ఉంటాడు అందరు వింటా ఉంటే రాజా అన్న ఒక రాజు అక్కడ ఉన్నాడు రోమిలకు రాజు అతని సమక్షంలో ఆయన ఈ విషయాలన్ని మాట్లాడుతుంటాడు ఏడో వచనంలో మాట్లాడుతున్నాడు ఆ రాజు రాజుతో మన పన్నెండు గోత్రంలో వారు ఎడతెగక దివారాత్రంలో దేవుని సేవించు ఆ వాగ్దానము పొందుదని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు నిరీక్షణ మెసయా పుడతాడు మమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు ఈ విషయంలోనే నాకు వాళ్ళకి విభేదం ఉంది అని చెప్తున్నాడు యూదులకు నాకు ఏది విభేదం నా మీద వాళ్ళు ఎందుకు నీకు ఫిర్యాదు చేసిన అంటే ఇగో ఇది అంశం అని చెప్తున్నాడు దాని పౌలు తాను రక్షణ పొందక ముందు ఏరీతిగా జీవించిండు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుడు ఎంతో మందిని చంపించిండు ఎంతో మందిని కొట్టిండు చిరచలలో వేసిండు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎంతో క్రోధం గలవాడై ఉన్నాడన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు దాని తర్వాత పద్నాలుగో వర్షంలో దేవుడు మన ప్రభు దర్శరీతిగా కనిపించి మేం మట్టమధ్యానం పూట సౌలా సవలా ఎందుకు హింసించున్నావు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతు దాని తర్వాత ఇది ఇంతకు ముందు మనం ఎక్కడ చూడలేదు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం అని హెబ్రి భాషలో ఒక స్వరము నాతో పలుగుట వింటిని మునికోలలకు ఎదురుగా తన్నుట అంటే మునికోలలు అంటే పెద్ద పెద్ద ముళ్ళు మునికోలంటే అది కంప దానికి ముళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద ముళ్ళు దాన్ని తంతి ఏమైతుంది ముళ్ళకంప తంతి ఏమవుతుంది నీకే గుచ్చుకుంటాయి కాబట్టి నువ్వు ఎట్లా వాటిని తంతున్నావు అన్న విషయాన్ని మాట్లాడుతున్నావు అంటే నువ్వు చేస్తున్న పని వలన నీకు చాలా శిక్ష వస్తుంది పౌలు సౌల అంటున్నాడు కాబట్టి దాని తర్వాత అడిగినప్పుడు తెలుసు కదా పద్దెనిమిదవ వచ్చినప్పుడు చివరి భాగంలో చూడండి ఆయన అర్థం చేసుకున్న ఆ సత్యం అన్ని జిల్లాల గురించి మాట్లాడుతున్నాడు వారు చీకట్ల నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుడి వైపునకును తిరిగి నాయందరి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటికై నేను నిన్ను వారి యొక్కకు పంపేదని చెప్పాను దేవుడు మన ప్రభు పౌలుతో మాట్లా సౌలుతో మాట్లాడిన విషయం ఇది అన్నట్టు అన్యజన్ల కొరకు నేను ఏదది ఆ వెలుగు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి మరోసారి చీకటి నుంచి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుడి వైపునకు తిరుగుటకు దేవుడు ఇతన్ని ఏర్పరచుకున్నాడు ఇతన్ని పిలిపించుకున్నాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇస్రాల్ పేదని వాళ్ళు తృణీకరించడం వలన దేవుడు ఏ రీతిగా ఇప్పుడు అన్యజనులని ఏర్పరచుకుంటున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తుంది అంటే సృష్టి ఆరంభం మొదలుకొని దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలు ఏంటంటే ఈ లోకంలోని వంశం అన్ని ఆయన స్వీకరించాలా తెలుసుకోవాల ప్రభుని కానీ ఇసల్ఫలు దానికి అడ్డుగా ఉన్నారు వాళ్ళని ఎంతగా ప్రేమించి వాళ్ళని ఎంతగా ఆశ్రయించి ప్రపంచంలో స్పెషల్ గా ఎన్నుకున్నా వాళ్ళు దానికి అడ్డుగా ఉన్నారు ఆయన రక్షణ ప్రణాళికకే అడ్డుగా ఉంటే ఆయనకి కోపొస్తా లేదా పైగా వాళ్ళు ఏ రీతిగా అడ్డుకున్నారు తిరుగుబాటుతనం చేస్తూ అడ్డుకున్నారు వాళ్ళు దేవుని వాక్యాన్ని ఎప్పటికీ వాళ్ళు తిరస్కరిస్తానే ఉన్నారన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి పంతొమ్మిదవ వర్షంలో పౌలు నేను ఏరీతిగా విధేవిన అయినా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇరవై ఒకటో వర్షంలో వాళ్ళను నేను అన్యజనుల అందరినీ రక్షణ సువార్థలను రక్షణ మాటలు నడిపిస్తాను కాబట్టి వీళ్ళకి నా మీద కోపం వచ్చింది అంటున్నాడు కాబట్టి చూడండి ఇతరులు రక్షణ రక్షణలోనికి రావడానికి మనము సాధనంలాగా ఉండాలా పనిముఠలాగా తయారు కావాలా కానీ మనమే అడ్డుగా ఉంటే దేవుడికి ఖచ్చితంగా కఠినంగా కోపం వస్తుంది ఇక్కడ మాట్లాడతాడు వీళ్ళ గురించి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ హేతువు చేత యూదులు దేవలలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నము చేసిరి ఆయనను నేను దేవుని వలనను నాయన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది ఇరవై మీరు తర్వాత చదవండి మనం ఏ రీతిగా సంబోధించాల మనుషులు మన గురించి మాట్లాడతాడు ఇది నాకు అనేక ప్రాంతాలలో తటస్థిస్తా ఉంటది నేను చెప్తున్న విషయాలు ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకుని అనేక ప్రకటిస్తా ఉన్నప్పుడు అంటే దుష్టిని ఆత్మ ఏరీతిగా మనల్ని కించపరచడానికి ప్రయత్నిస్తా ఉంటది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏ రీతిగా యూదులు సౌల మీద నేరాలు విషయాన్ని పౌల మీద నేరాలు విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఆ రీతిగానే మన మీద కూడా నువ్వు వెరీ కింద చూపి కింద ఇరవై వచనంలో మాట్లాడుతున్నాడు ఆ నువ్వు వెర్రి వాణ్వి ఎక్కువ చదువుకోవడం వల్ల నీకు పిచ్చి ఎక్కువ చదువుకోవడం వల్ల నువ్వు పిచ్చివాడి అయినవు వేరీ నువ్వు వేరివాడవైనవు నువ్వు ఎక్కువ చదివినవు అంటే పౌలు ఎక్కువ చదివిన విషయం మనకు తెలుసు ఎందుకంటే ఆయన చదవకపోతే ఇవన్నీ అర్థం కాకపోయాడు అందుకే మన ప్రభు కూడా హెచ్చరించేడు మీరు లేఖలను పరిశోధించండి చదువు వాడు అని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకి చదువు చాలా ఇంపార్టెంట్ దేవుని వాక్యాలు మనము బాగా చదువుతూనే కానీ ఆయన మనతోనే ఏ రీతిగా మాట్లాడతాడు ఇంకా వేరే మార్గం ఏమో అని ఇవన్నీ విషయాలు అర్థం కావాలంటే దాని కూడా దానిలో ఎంతగా దర్శనాలు చూసినా గానీ తిరుమే గ్రంథం చదవడం వల్లనే ఆయనకు అర్థమైంది ప్రవచనం నెరవేరే టైం కాబట్టి ప్రవచనం నెరవేరే టైం నువ్వు గుర్తుపట్టాలంటే నువ్వు వీటిని ధ్యానిస్తా ఉండాలా ధ్యానిస్తే ఆ టైం నువ్వు గ్రహించగలవు లేకపోతే గ్రహించలేం నుకాలం ఎట్లుందో ఆ రీతిగా ఉంది కాలం అంతా యధావిధిగా జీవిస్తారు మనుషులు ఉదయం లేయాలా సాయంత్రం తిని పాడుకోవాలా ఉదయం లేయాలా సాయంత్రం తిని పాడుకోవాలా యధావిధిగా ఉంది కాలం అట్లా కాలాలు గడిచిపోతూనే ఉంటాయి కానీ ఎవడు కూడా ఆయన రాకడే గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఆయన రాకడే సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు గ్రహించలేని స్థితిలో ఉన్నారు నువ్వు కూడా అట్లనే ఉంటావు కాబట్టి నువ్వు అట్లు ఉండొద్దు అంటే వీటన్నింటినీ సరే మనుషుల నుంచి బాగా చదువుతావు రా ఇంటర్నెట్ లో చదువుతావు అక్కడికైనా చదువుతావు నీ వాడు ఏమైనా మోపుకొని మనం మటుకు ఎట్లా ప్రవర్తించాలా పోయినవరే నేను మీకు చూపించిన పేతు పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ప్రతి క్షణము ప్రతి ఒక్కడికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలా అన్న విషయాన్ని అందుకే ఇక్కడ ఇరవై వచనంలో అయన జవాబిస్తున్నాడు ను అన్నట్టు నేను వెర్రి వాడను కాను కానీ సత్యమును స్వబుద్ధియు గల మాటనే చెప్పుచున్నాను నేను చెప్పేటిది సత్యము అన్న విషయాన్ని ధైర్యంగా ఆయన నిలబడి సరే ఎవడన్నా నువ్వు పిచ్చోడి నువ్వు మెంటలోను అంటే కోపం వస్తుంది కదా కానీ మన కోపం రాదు ఎందుకంటే ఈ లోకస్తులకు వెరితనం అనుంది నశించిపోయేవాడికి సులువ వెరితనం గా కనిపిస్తుందని కొరింద రాష్ట్రపత్రికల పౌలు అన్నాడు కానీ మనం మాట్లాడవాలని కించపరిచేటట్లు రెచ్చగొట్టేటట్లు రోషం వచ్చేటట్లు మాట్లాడడం మనం వాడికి రోషం రావాలంటే పరిశుద్ధతలోనే రావాల రోషం దేవుని స్వీకరించాలా దేవుని వీడి నేను ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలా అన్న రోషం ఉండాలి అంతేగాని శారీరకమైన రోషం ఉండద్దు మనుషులకి ముఖ్యంగా మన జీవితంలో మనకు అటువంటి రోషం ఉండద్దు ఎవరైనా నేను నీ గురించి తప్పుడుగా మాట్లాడితే నేను చెప్పాలా నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నావు నేను వీటిని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన బాగా చదివి నేర్చుకున్నా మీకు చెప్పగలుగుతున్నాను మీరు వీటిని గ్రహించలేదు కాబట్టి దేవుడు నాకు ఈ బయలుపరచండు నేను మీకు హెచ్చరించడం కొరకు వీటిని మీకు చూపిస్తున్నా అన్న విషయాలతోనే చెప్పాలా గాని వాళ్ళని కించపరచద్దు వాళ్ళతో ద్వేషించద్దు వాళ్ళతో మనం కొట్లాడద్దు విషయం మనం నేర్చుకోవాలని చూసినాం అదే ప్రేమతో ప్రతి వాణికి ప్రతి సమయం జవాబు ఇచ్చినకు మనం సిద్ధంగా ఉండాలా అన్న వాక్యాన్ని అక్కడ మనం చూసినాం కాబట్టి ఈ విషయాలు మనము ఆమోసు గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం ఏంటంటే దేవుడు ఈ ఎంతగానో ప్రేమించడు ఆయన ఎందుకు ప్రేమించుడు ఈ లోకానికి రక్షణ సందేశం వారి ద్వారా ప్రకటించడం కొరకు కానీ వాళ్ళు చేయలేదు అది వాళ్ళ దేవుణ్ణి ఆ యొక్క బైబుల్లోని వాక్యాలన్నింటినీ వాళ్ళ కొరికే భద్రపరచుకున్నారు ఇంకా ఎవరికి కూడా పుస్తకాలు పోనీయలేదు ఎవరికి కూడా ధర్మశాస్త్రాన్ని పోనీయకుండా వాళ్ళు దాన్ని అడగించరు విషయాన్ని మనం చూస్తాం ఆ రీతిగా చేయడం వలన వాళ్ళు దుష్టినికి బానిసలైన విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత ఒక విషయం బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే ఈ ప్రభుని త్రునీకరించో వాళ్ళని ఎంతగా ప్రేమించినా గాని వాళ్ళని త్రునీకరించడం వలన వాళ్ళు జ్యేష్ఠతపు హక్కుని పోగొట్టుకున్నారన్న విషయమే మనం మలాఖీ గ్రంథం ఆరంభంలో చూసినాం ఏ రీతిగా అయితే ఏషావుని ప్రేమించండు దేవుడు కాని ఏషావు ఆ యొక్క పోగొట్టుకోవడం వల్ల యాకోబుని ప్రేమించాల్సి వచ్చిందన్న విషయాన్ని మనం చూసినాం ఎట్లా పోగొట్టుకున్నాడు అన్న మనం ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు చూడండి మలాఖీ గ్రంథంలోని మొదటి అధ్యాయాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయ ఇందులోని మొదటి రెండు వర్షాలు మనం ధ్యానించినాం ఇసల్ గురించి మలాఖీ ద్వారా పలకబడిన యహో వాక్ యహోవ సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడ ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందుకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించుని ఇదే యహోవాకు ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణమందున్న నక్కల పాలు చేసి తిని ఇంగ్లీష్ బైబుల్ అట్లేదు ఇంగ్లీష్ బైబిల్లో డ్రాగన్స్ అని ఉన్నది పదం బైబిల్లో ఉంది డ్రాగన్ అనే పదం డ్రాగన్స్ అంటే తెలుసా మీకు విన్నరా డ్రాగన్ అంటే ప్రకటన రంగంలో ది డ్రాగన్ అంటే ఘట సర్పం కాబట్టి ఘట సర్పం అంటే సైతాన్ కదా సైతాన్ కి కానీ ఇక్కడ తెలుగు తెలుగు బైబుల్లో ఏమనుందంటే నక్కలని నక్కలకి డ్రాగన్ చాలా తేడా ఉంటది కదా నక్కలకి డ్రాగన్ చాలా తేడా ఉంటది డ్రాగన్ అసలు మనము ఎవరూ చూడలేదు ఇంతవరకు ఎక్కడు కూడా చూడలేదాన్ని మనం చైనా దేశము దాని యొక్క చిహ్నము సింబల్ అంటారు కదా ఆ దేశానికి చిహ్నము డ్రాగన్ మన దేశానికి చిహ్నము ఏనుగు అమెరికా దేశానికి చిహ్నము పక్షిరాజు జర్మనీ దేశానికి చిరుతపులి రష్యా దేశానికి ఎలుగు ఇంగ్లాండ్ దేశానికి సింహం అనుకుంటా నాకు జ్ఞాపకం లేదు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ దేశం అవును అంటే మీరు బాగా అర్థం చేసుకోండి ప్రతి దేశానికి ఒక జంతువు సింబల్ ఉంటది ఒక చిహ్నం ఉంటది కాబట్టి ఈ లోకం అంతా ఎట్లా పోల్చబడింది ఈ లోకంలో అంతా జంతువులతో పోల్చబడింది దేశాలు ప్రతి దేశము ఒక క్రూర మృగం లాగా ఉంటది మనకి అంటే ఇవి వీటి వీటి వెనకలేమైనా ఆత్మీయ సత్యం లేక అది అది అట్లా పెట్టుకున్నారు ప్రధానని చెప్తారా అట్లా పెట్టుకున్నారంటే తీసివేసేసినట్టు నువ్వు సున్నాసంగా ధృణీకరిస్తున్నట్టు దాని గ్రంథం మనం ఒకరు చూస్తాం ఈ దే ఈ దేశాలు ఈ దేశాలని ముందుగానే దేవుడు అటువంటి మృగాల చేత గుర్తించి గుర్తి వాటికి గుర్తులు వేసి పెట్టిండు అట్లా దైవంధాలు చూస్తాం ఆ మృగాల ప్రతి దేశానికి ఒక మృగపు గుర్తుంటది మళ్ళీ ఈ దేశాలని పరిపాలిస్తున్న రాజులు వాటిని ఎందుకు అట్లా స్వీకరించి పెట్టుకున్నారు ఇప్పుడు మన దేశానికి ఏనుగుంటే ఇంకొక దేశానికి ఉండదు ఏనుగు ఒక దేశానికి పక్షిరాజు లేక ఈగుల్ చిహ్నం ఉంటే ఇంకో దేశానికి ఉండదు జర్మనీకి చిరుతపులి ఉంటది ఇంకో దేశానికి ఉండదు చిరుతపులి పాత నిబంధన కాలంలో అసూర్యులు సింహాన్ని పెట్టుకున్నారు కృత నిబంధనకు వస్తే అంటే ఈ కాలానికి వస్తే ఇంగ్లాండ్ దేశానికి ఉంటుంది ఆ చిహ్నం అంటే రకరకాల దేశాలకి చిహ్నాలు పెట్టుకున్నారు అంటే ఆ దేశాలు అటువంటి జంతువు చేత గుర్తింపబడుతున్నాయి ఇవి యాక్సిడెంట్స్ కావు ఇవన్నీ దేవుడి యొక్క ప్లాన్ లో ఉన్నాయి ఇవన్నీ కాబట్టి చైనాకి డ్రాగన్ సింబల్ ఉంది అంటే ఓ రీతికి చెప్పాలంటే ఈరోజు చైనాలో క్రైస్తవత్వము బహుగా విస్తరిస్తుంది ఏ దేశంలో కూడా అంతగా విస్తరిస్తలేదు కానీ చాలా ఫాస్ట్ గా విస్తరిస్తుంది చైనా దేశంలో ఉన్నంత అక్కడ ఉన్నంత క్రైస్తవత్వము మన దేశంలో లేదు చాలా ఫాస్ట్ గా విస్తరిస్తుంది ఒకప్పుడు సౌత్ కొరియాలో విజృంభించి విస్తరించారు క్రైస్తవ జీవితం వాళ్ళ దేశంలో బిల్డింగ్స్ కట్టుకోరు పెద్ద పెద్ద చర్చిలు కట్టారు సౌత్ కొరియాలో నార్త్ కొరియా ఏమో దేవుని నమ్మని దేశం అది నార్త్ కొరియా కమ్యూనిస్ట్ దేశం అది సౌత్ కొరియా మటుకు క్రైస్తవ దేశం అక్కడ ఎక్కువ క్రైస్తవులు ఉంటారు ఎందుకంటే అపోస్ల కార్యాలయలో పాటించిన విధానాలు పాటిస్తారు వాళ్ళు ఒక కుటుంబం ఒక కుటుంబంలో ప్రార్థనకి కూటమి ఏర్పరచుకుంటారు పది మంది ఆ కుటుంబంలో ప్రార్థన చేసుకోవాల పదకొండవ వాడు వచ్చిండంటే వచ్చే వారం నుంచి వాని ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తారు ఇంకొక చర్చ్ వానింటి దగ్గర పది మంది అయ్యంత వరకు నడుస్తుంది ఆ చర్చ్ ఇంకొక పదకొండో వాడు వాని దగ్గరకు వస్తే ఆ కొత్తోని ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక చర్చ్ స్టార్ట్ చేస్తారు అట్లా దేశం విస్తరించింది క్రైస్తవత్వం సౌత్ కొరియాలో అది అపోస్ల బోధ ప్రతి ఇంటింటే వినడం అనేది బిల్డింగ్స్ కట్టుకొని పెద్ద పెద్ద చర్చిలు కట్టుకోవడం అనేది లేదు వాళ్ళ దేశంలో మన దేశంలో ఉంది మన దేశంలో ఆ విధానం లేదు చిన్న గుంపుగానే కూడాలనేది గుంపు పెద్దగా కావాలా పెద్ద పెద్దగా అయిపోవాలి చర్చి పెద్ద కావాల ఇంకా పెద్దగా కావాలా బిల్డింగ్ ఎక్స్పాండ్ చేసుకోవాలా గోడలు గొడగొట్టాలా ఎక్స్పాండ్ చేయాలా పైకి లేపాలా అదే మెంటాలిటీ ఇవన్నీ రాంగ్ మెంటాలిటీస్ అన్నట్టు ఎందుకంటే దేవు దృష్టిలో బిల్డింగ్స్ కాదన్న విషయం ప్రభువంతులు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు అది విస్తరించిపోతుండలా చర్చెస్ ఎప్పుడైతే బిల్డింగ్స్ చేసుకుంటావో పెద్ద ఆడంబరమైన జీవితం మనకు వచ్చేస్తుంది నేను కష్టపడి కట్టుకునను అన్న అహము నీలో వచ్చేస్తా ఉంటుంది అప్పుడు అవన్నీ దేవునికి విరోధం అన్న మనం ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నించాలి కాబట్టి మాలకి గ్రంథంలోని మొదటి అధ్యయనం ఆరంభిస్తున్నప్పుడు రక్షణ ఏ రీతిగా ఒక గుంపు నుంచి ఇంకొక గుంపుకి జంప్ అవుతుంది ఆ గుంపు నుంచి ఇంకొక గుంపు జంప్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్నాడు మొదటి రెండు వర్షాలలో ఆయన రక్షణ ప్రణాళికలో ఏశావుని ఏర్పరచుకుండు ఫస్ట్ ఏషావు నుంచి యాకోబుకి జంప్ అయింది అంటే యాకోబు వంశానికి జంప్ అయింది యాకోబు పన్నెండు మంది పిల్లలకి జంప్ అయింది అంటే పన్నెండు గోతాలకి ఆయన రక్షణ అనుగ్రహించబడింది వారి నుంచి ప్రపంచానికి అనుగ్రించబడాల కానీ వాళ్ళ దాన్ని అడగించడం వలన వాళ్ళ నుంచి జంప్ అయిపోయింది అన్న విషయం అర్థం చేసుకోలేదు జంప్ అయిపోయింది అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దాన్ని కలిగి పట్టుకోలేకపోయినారు దాన్ని తృణీకరించారు అన్న ఇందాక చూసిన వాక్యాలు కాబట్టి వాళ్ళ నుంచి అది అనులకి అనుగ్రహించబడింది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రపంచం మధ్యట అనులే రక్షణ మార్గంలో ఉన్నారు కానీ ఈ విషయం అర్థం చేసుకోవాల జంప్ అయిపోతుంది అన్న విషయం అంటే గొప్ప జనం నుంచి అది జంప్ అయ్యడానికి రెడీగా ఉంది అది జంప్ అయిపోయిందంటే శాశ్వతంగా వాళ్ళందరూ శ్రమల గుండా పోయి మరణించక తప్పదు అన్న విషయాన్ని ప్రభు మనం జ్ఞాపం చేస్తాడు అదే ఇందాక చూసిన బ్రహ్మ రాష్ట్ర పత్రిక అధ్యాయంలో వాళ్ళని పదిహేను వందల సంవత్సరాలు ప్రేమించి చివరికి విడిచిపెట్టిన మీరు కూడా వాళ్ళలాగా జీవిస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉంటానా అంటున్నాడు పదకొండో అధ్యాయంలో ఇందాక దృష్ణం రోమరాష్ట్ర పత్రిక లో కాబట్టి అందుకే ఈ ప్రయాసము ఈ సేవ జీవితం పాత నిబంధన కాలంలో ఆ చిన్న ప్రవక్తలు ఎందుకు అంతగా ప్రయాస ఎందుకు ప్రయాస అంటే అది జంప్ కాకుండా రక్షణ మార్గము వాళ్ళ నుంచి వెళ్ళిపోకుండా వాళ్ళు ప్రయాసపడతారు వాళ్ళు తిరిగి రక్షణ పోదా తిరిగి దేవుడిని చెంతకు రావాలని కానీ వాళ్ళు దాన్ని ధృడీకరించడం వలన పౌలు కూడా అంటాడు ఇక నేను మీ దగ్గర నుంచి విడిచిపోతున్నాను నేను మీకు చెప్పాను నేను వేరే వాళ్ళకి అన్ని వెళ్ళిపోతా ఎందుకంటే దేవుడు ఏపరచుకునే అనిలేక్చువల్గా రైతు చెప్పాలంటే పౌలుని దేవుడు ఇందాక చూసిన వాక్యం ఆ పుస్తకాల ఇరవై ఐదా అనిల కొరకు ఆయనని వెలుగుని ప్రకటించడం కొరకు ఆయన ఏర్పరచుకుని దేవుడు కానీ పౌలు నిస్కల్పల్ని మార్చుకోవాలని బాహ్యానికి నా దేహ సంబంధులైన నా సహోదరులని నా సొంత వాళ్ళని అంటే నా చుట్టాలని నా బంధువులని నా కుటుంబీకులని నా అన్నదములని అందరినీ రాక్ష నడిపించుకోవాలా అన్న ఆసక్తి కలిగిన వాడు కానీ వాళ్ళందరూ చివరికి త్రుణీకరించడం వలన ఇక మీదట నేను అనిల దగ్గరికి వెళ్తాను అని వెళ్న ఈ విషయం మనకి చాలా కష్టతరంగా ఎందుకంటే మన కూడా ఉంటుంది మీకు నాకు కూడా ఇదే బలహీనత ఏందంటే మనం చెప్పే మాటలు మన సొంత కుటుంబీకులు వినరు ఎందుకంటే పాత నిబంధన కాలం నుంచి మొదలుకొని మన ప్రభు సమయంలో శిష్యుల కాలంలో ఇదే జరిగింది ప్రతి ప్రవక్త జీవితంలో జరిగింది తన సొంత ప్రజలే వారిని త్రునీకరించడం మనం చూస్తాం ఏ సొంత తమ్ముళ్లే తృణీకరించడం అందరూ అరిదిగా త్రునీకరిస్త ఉంటారు సత్యాన్ని కాబట్టి ఇది మన కాలంలో కూడా నెరవేరలేదు ఎందుకంటే అది అది అది ప్రవచనం యొక్క విధానం ప్రవచనము అది అది అమలు పరిచే టైంలో అట్లనే నెరవేరుతా ఉంటది రక్త సంబంధితులు అందరూ నేను ధృవీకరిస్తూ ఉంటారు అందుకే సరే నువ్వు నన్ను ఎందుకు తునినీకరిస్తున్నావు నేను జాగ్రత్తగానే జీవిస్తున్నా కదా నేను అందరికి సాయకుండా ఉన్నాను కదా నేను అందరికంటే బానే చదువుకున్నాను కదా పౌల విషయాలు కూడా అర్థం చూస్తాను పౌలందరికంటే బాగా చదువుకున్నాడు శిష్యులు అందరికంటే బాగా చదువుకున్నాడు అయినాగా నేను చెప్పిన వాక్యాన్ని ధృవీకరించారు పేరు కూడా ధృవీకరించాడు ఒకసారి నేను కాబట్టి ఈ రోజు కూడా మనం ఇవన్నీ ప్రకటిస్తూ ఇంత తేటగా చూపిస్తూ ప్రకటిస్తుంటే కూడా మన వాటిని ధృవీకరిస్తారు ఎందుకు ధృవీకరిస్తానో మీరు అర్థం చేసుకోవాలా సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవాడు ఏ రీతిగా వీటిని స్వీకరించాలండి ఎందుకంటే వీటిని స్వీకరించాలంటే వాడి ఇష్టపడక తప్పదు శ్రమ పడక తప్పదు వీటిని అర్ధం చేసుకోవాలంటే చాలా కష్టం వీటిని పాటించాలంటే చాలా కష్టం అయినా కొన్నిసార్లు ప్రకృతి సహజంగా మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటాడు చిహ్న పరంగా మాట్లాడుతుంటాడు సింబల్ చూపించి మాట్లాడుతాడు ఏమైనా విషయంలో అదే చూస్తాం కదా ఆ చెట్టు గురించి కొన్నిసార్లు కళల రూపంగా మాట్లాడుతాడు దర్శన రూపకంగా మాట్లాడుతాడు ఇంకొక సేవకం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు అందుకే ఇక్కడ అనేకలు వాక్యాన్ని ప్రయోజనం సిద్ధపడుతున్నారు ఎందుకంటే అందరి ద్వారా మాట్లాడే దేవుడు అయినా ఒక్కరి ద్వారా తెలుసు మన బలత ప్రతిసారి ఒకటే చదివిస్తే బోరింగ్ ఉంటుంది మనిషి తెలుసు మనుషుల బలహీనతలు ఆయన తెలుసు కాబట్టి అందుకే అనేక లేపుతా ఉంటుంది శిష్యులు అనేకల సేవకుల అనేక మంది ప్రవర్తన గతంలో మనం జకరయ గ్రంథం చూసినాం మనం హగ్గై దానికి ముందు హగ్గై గ్రంథం చూసినా ఇసల్ బబుల నుంచి బయటకు వచ్చినాక వంద సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రవచనాలు ఆరంభం అంటే జకరయా హగ్గై వాళ్ళ ప్రవచనాలు ముగించిన హండ్రెడ్ ఇయర్స్ కి ఇవి ఆరం అంటే హండ్రెడ్ ఇయర్స్ కి వాళ్ళు ఎంతగా దిగజారిపోయినరో అన్న విషయాన్ని మనం చూసుకుంటాం హండ్రెడ్ ఇయర్స్ దాటిపోయి కొద్ది ఏమవుతాయంటే ఆ పాత కాలపు విధనాలన్నీ మాయమైపోయి అంత కొత్త కాలం ఇప్పుడంతా ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగము టెలిఫోన్ యుగం అంటీ ఇంటర్నెట్ యుగం టెలిఫోన్ యుగంలో అంత ఉంటారు కదా అండ్ వాడు సమయాన్ని దొంగలించేవాడు ఉంది వాక్యం వాడు సమయాన్ని దొంగలించేవాడు మనము సమయాన్ని అందుకే పోనీక సజ్జం చేసుకోమనేసి పౌలు హెచ్చరించాడు కదా ఎఫ్ఎస్ లో వాడు సమయాన్ని ఎట్లా దొంగలిస్తారనే విషయం మనం అర్థ చేసుకోవాలి మొబైల్ ఫోన్ల మీద కూర్చొని కొడుతూ ఉంటారు రుద్దుతనే ఉంటారు చర్చి కూడా తీసుకపోతారు దాంట్లో ఏందంటే సమర్థించుకోవడం బైబుల్ అప్లికేషన్ వేసుకుంటారు బైబిల్ అప్లికేషన్ వేసుకుంటారు గాని రుదుతనే ఉంటారు రుదుతనే ఉంటారు వాడు వాక్యం ఎప్పుడు వింటాడు వాడు వర్షం ఎప్పుడు చేస్తాడు వాడు ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు ఎంతమంది నిజంగా వాక్యాన్ని ధ్యానిస్తారు అందులో కాబట్టి వాడు ఆ రీతిగా సమయాన్ని దొంగలేస్తాడు చదువుకోకుండా మొబైల్ ఫోన్స్ వాడడం టాబ్లెట్ పీసులు వాడడం కంప్యూటర్స్ వాడడము టీవీ ఇంటర్నెట్స్ వీటన్నిటి మీద సమయాన్ని పెట్టి సైతానికి వాళ్ళు అమ్ముడు పోతున్నారు కూడా తెలుసుకున్నాడు ఇది సునాయాసం ఎందుకంటే వాడు తెలుసు ఎట్లా పడగొట్టాలో గొప్ప జనాన్ని పడగొడతాడు అనాది కాలం నుంచి పౌలు కాలంలో ఎలా పడగొట్టిండే గేమ్స్ ద్వారా పడగొట్టిండలింపిక్ గేమ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి పౌలు కాలంలో అక్కడ ఒలింపిక్ గేమ్స్ జరుగుతుంటే పౌలు అక్కడ నిలబడతాడు ఆ ఒలింపిక్ గేమ్స్ ద్వారా చూస్తాడు అక్కడ ఒలింపిక్ గేమ్స్ అవుతుంటాయి పౌలు చూసి ఒలింపిక్ గేమ్స్ లో ఇట్లా ఆ పరుగు పందాల పరిగెత్తా కదా అవన్నీ చూసి అక్కడ రాస్తాడు హెబ్రిల్ రాష్ట్ర పత్రికలో ఆ గేమ్స్లో పాల్గొన్న ఆ ప్లేయర్స్ ఏ రీతిగా పరిగెత్తున్నారో మనం కూడా అట్లా పరిగెత్తాలా అని సంబోధిస్తాడు దాని కంపేర్ చేసుకుంటా చెప్తాను అనే ఒక ఉదాహరణగా తీసుకుంటాడు వాళ్ళు ఏ రీతిగా పరిగెత్తున్నారో మనం పరిగెత్తాలా అని వాక్యం చెప్తా ఉంటాడు హెబ్రి సంఘానికి కాబట్టి ప్రకృతి సహజంగా కూడా వీటన్నింటినీ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు ఎందుకంటే మనుషులు అట్లా టైం వేస్ట్ చేస్తున్నారు ఈ రోజు కూడా అంతే మనం టైం వేస్ట్ చేస్తా ఉంటాం ఎన్నో గంటలు టైం వేస్ట్ చేస్తా అంత వయసు అయిపోయినాక అప్పుడు తెలుస్తుంది టైం విలువ కానీ అది చాలా ఆలస్యం అయిపోతుంది అందుకే వాళ్ళు నడవలసిన మార్గంలో వాడిని నడిపించకపోతే పెద్ద వాడు దాని నుంచి నడిపిస్తే తెలియపాడు నడిపించకపోతే ఖచ్చితంగా వాడు పెద్ద అడిక తొలిగిపోతాడు అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు ఉపాసలు ఉంటావు మా ఇంటికి వచ్చి చేయ బ్రదర్ అని నువ్వు బ్రతిమ్ లో ఆడుతూ ఉంటావు వాడు సంవత్సరాల తర్వాత ఎట్లా మారుతాడు వాడు ఇరవై సంవత్సరాలు చెడిపోయాడు వాడు ఇరవై సంవత్సరాలు చెడిపోయినక నువ్వు ఇరవై సంవత్సరాల తర్వాత భూపాసు ప్రార్థన సనల సడన్లు మారుతాడు వాడు ఎందుకంటే వాక్యం ఉంది ఎన్నిసార్లు చెప్పినా కూడా విడకపోతే వాడికి శ్రమ అనుంది కాబట్టి వాడు ఖచ్చితంగా శ్రమ గుండా తప్పదు కానీ మనం అరితిగా వాళ్ళకి వాళ్ళని హెచ్చరిస్తున్నామా అందుకే నీ సేవ జీవితం దాని కొరకు సమయాన్ని పోనీ సదీనం చేసుకునేటట్లు మనం వాళ్ళని ప్రేరపించాలా ప్రార్థనలు నడిపించాలా తర్వాత చెప్పాలా ఫేస్బుక్ యూట్యూబ్లు ఇవన్నీ నీకు ఏ రూపకం కూడా హెల్ప్ ఉండవు నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది నీకు ఇంటెలిజెన్స్ ఏముండదు అదే టైం నువ్వు రీడింగ్ పెట్టినావనుకో నువ్వు ఎంతగా చదువుకుంటే నీ మైండ్ లో అవన్నీ కూర్చుంటాయి ను పది పేజీలు చదివితే పది పేజీలు కూర్చుంటాయి ఆ పది పేజులు నీకు ఎగ్జామ్ టైమ్ లో హెల్ప్ చేస్తాయి ఇంటర్వ్యూలలో ఆ మాటలు వస్తాయి నోటికి నీ తలకాయలోకి ఏ మాట పోకపోతే ఇంటర్వ్యూలకి నీ నోట్లకి ఎట్లా మాట వస్తుంది మనం కఠినంగా చెప్పాలి సరే ఓ రీతిగా ప్రేమ ఉంటుంది కాబట్టి చెప్పాలా కానీ తరచుగా చెప్పాలా సరే చెప్తుంటే కూడా వాళ్ళకి అసహ్యం మనం మనం చెప్పేది అన్ని అసహ్యం వేస్తాయి ప్రజలకి మన మన వాడికి కదా కానీ కొంతమంది బయట వింటారు విని వాడి జీవితాలు మార్చుకొని బాగుపడతా ఉంటారు సరే సంతోషిస్తాం మనం అసలు పడడం ఎందుకంటే అట్లీస్ట్ నా మాట విని బాగుపడుతుంది కదండి కానీ మన సొంత రక్త సంబంధికులు ఈ మాటలు తృణీకరిస్తూ ఉంటారు అందుకే వాళ్ళు శ్రమలుగుండా మనకు కూడా బాధనే వాళ్ళు రోగగ్రస్తులై ఉండి వాళ్ళు శ్రమలైపోయి అన్ఎంప్లాయ్మెంట్ ఉండి ఉద్యోగాలు లేక చదువులు బాధపడతా ఉంటే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది కదా ప్రార్థం చేస్తూ ఉంటాము కానీ తీర్మానం అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది నువ్వు ఇండివిజువల్ వ్యక్తిగతంగా నువ్వు తీర్మానించుకొని నువ్వు మార్పు చెందాలా తరబేతు పొందాలా ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలా అది కొంత కష్టతరమే ఒక దశలో మొక్కై వంగంది మానయ్య వంగునంటారు సామెత కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్చుకునే వాడు పెద్దగా ఎప్పుడు నేర్చుకోవాలి కానీ దెబ్బలు తగినాక అందరు తిరిగి దెబ్బలు తిన్నాక అందరూ ప్రభు చెంతకు తిరిగి విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఏశావును దేవుడు ఎందుకు ద్వేషించేడు యాకోబును ఎందుకు ప్రేమించేడు ఆయన ప్రేమ గురించి మనం పరివారం చేస్తున్నాం పోలవరం నుంచి కాబట్టి ఇక్కడ ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఏషావు గురించి మనం చూస్తాం ఇక్కడ ఆదికాండము ఇరవై అధ్యాయం ఏషావు యొక్క ఆత్మ ఏ రీతిగా ఉంటదన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నించాలా ఏషావు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనారమునకు వెళ్లిపోయినను అని ఏషావు తెలుసుకుని అప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇసాకునకు ఇష్టరు కారణి ఏషావునకు తెలిసినప్పుడు ఏషావు ఇస్మాయిల్ యుద్ధకు వెళ్లి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలు కుమార్తె అయిన కుమార్తె సహోదరునైన మహలతను కూడా పెళ్లి చేసుకునేను కాబట్టి అతను కనాను కుమార్తెలను దాని తర్వాత ఇస్మాయిల్ కుమార్తెను పెళ్లి చేసినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ అంటే తన తమ్ముని మీద కోపము ఎట్లా చూపిస్తున్న విషయాన్ని ఇక్కడ నేర్చుకోవాలా తన తమ్ముని మీద కోపము తల్లిదండ్రుల మీద చూపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు మోసం చేసిండ్రు నా తండ్రి నన్ను మోసం చేసిండు నా తల్లి నాకు మోసం చేసింది నా తమ్ము మోసం చేసిండు కాబట్టి నా తమ్ముని చంపాలా అన్న దృక్పథంతోనే చేసిండు తల్లిదండ్రుల మీద ఆ ద్వేషం చూపిస్తుండ్రు ఎందుకంటే తల్లిదండ్రులే కదా వాడిని అక్కడ పంపించారు పద్నాలు చాలా దూరం పంపించేసి తమ్ముడిని కాబట్టి వాడు నాకు దొరికితే చంపేస్తా నేను చంపని నన్ను చంపనేకుండా వీళ్ళు వాడిని అంత దూరం పంపించేసిన తల్లిదండ్రుల మీద కోపంతో తల్లిదండ్రులకు బాధని అధికం చేయడం ఆయన కణాను స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లు ఈస్మాయియుల స్త్రీలను పెళ్లి చేస్తున్నట్లు మనం అక్కడ చూస్తున్నాం దేవుని వాక్యం ప్రకారంగా అన్య స్త్రీలను పెళ్లి చేసుకోదని ఉంది కానీ ఇతను పెళ్లి చేసుకుని వారి జీవిత విధానాలు చాలా కష్టతరంగా ఉంటాయి కణానుల జీవిత విధానాలు ఈస్మాయియుల జీవిత విధానాలు అవన్నీ రెబకా కు ఎంతగానో ఆయాసంగా ఉండే యాకో యాకోబునకు ఎంతగానో ఆయాసంగా ఉండే అన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తాం ఆ రీతిగా వాడి ఆత్మ అలా అంటే ఏశావు ఆత్మ ఎటువంటిది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ద్వేషాన్ని కక్కే ఆత్మ అది ఎప్పటికూడా చల్లారదు ఆ చల్లారని ఆత్మ ద్వేషము చల్లారని ఆత్మ అది కనాను ఆత్మ ఏషావు ఆత్మ కాబట్టి ఏషావు యొక్క ద్వేషాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు అందుకో ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం ఎందుకు ద్వేష ఏషావు అంటే ఎందుకైనా కోపం అంటే తన తమ్ముడిని చంపాలని తీర్మానించుకున్నాడు అది ఆత్మ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక దేశానికి సంబంధించింది ఒక వ్యవస్థకు సంబంధించింది అన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు అది ఒక మనిషి నుంచి వాడి పిల్లల పిల్లల పిల్లలకు అందరికీ సంక్రమించింది ఖణనీయులకు అందరికి సంక్రమించింది తర్వాత ఏషావు సంతతం లేక ఏదో మీలకు అందరికీ సంక్రమించింది ఏదో మీలందరూ అదే మనం ఒబధ్య గ్రంథంలో చూసినాం ఒకరోజు కాబట్టి ఏషావ్ ఎందుకు దేవునికి కోపం అన్న విషయాన్ని ఇక్కడ చూడండి ఒకసారి ఉపధద్య ఉబద్య గ్రంథం బైబుల్ అంతట్లో ఏషా గురించే ప్రవచనం మొత్తం ఏషా గురించే ప్రవచనం ఏషావు శారీరకమైన వాడన్న విషయాన్ని తర్వాత ఇది యుగ సమాప్తిలో ఉండే వ్యక్తులకు సంబంధించింది అన్న విషయాన్ని ఉబధ్య గ్రంథాల్లో మనం చూసినాం ఎన్నిసార్లు ఇంతకు ముందు రికార్డింగ్స్ ఏదైతే చెనులను రేపటికై దూత పంపబడి ఉన్నాడు అనేదా అల్పునిగా నిన్ను చేస్తున్నాను అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు తర్వాత ఆరో వచనంలో నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు అంటే మొత్తం చెడిపోయినా గోత్రం అన్నట్టు ఏషావు గోత్రము మొత్తం చెడిపోయిన గోత్రం అంటే వాళ్ళకి తరతరాలు ఉంది అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు మనము ప్రేమ సిద్ధాంతం కలిగిన వాళ్ళము ద్వేషము ఉన్నవాడు అందరూ ఏషావు సంతానము అనే విషయం మనం అక్కడ అర్థం చేసుకోవాలా ఏషావు సంతతి వారి సొమ్ము సోద చూడబడును వారు దాన్ని వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును నేతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు తరిమి నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నిన్ను బలత్కారము చేదురు వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొద్దురు ఏదో నాకు వివేచనయు లేకపోయేను ఆ దిన ముందు పర్వతములలో వివేకము వివేచన లేకపోనట్లు ఏదోలో నుండి జ్ఞానులను నాష్టము చేతును ఇదే ఓహో వాక్ పదకొండవ వచనంలో మీద ఎందుకు దేవుడికి ద్వేషం ఉంది అన్న విషయం ఇక్కడ రాయబడింది ఆయన ఊరికేనే ద్వేషించలేదు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఎందుకు ఇసల్ పల్లిని ఎందుకు లేక ఏషావు సంతతి వారిని ఎందుకు దేవుడు ద్వేషించిండంటే పదకొండవ వర్షంలో ఇంకా బాగా చెప్పబడింది నీవు పగవాడవై నిలిచి దినమందు కాబట్టి ఏషావు కాలం మొదలుకొని తన పిల్లలు తరలు తరం తరం తరములు ఎన్నో వందల సంవత్సరాలు పగవారిలాగా ఉన్నారు అన్న విషయాన్ని మాట్లాడుతుండే ఎందుకంటే ఇస్సల్ పల్లు సంతతి కాబట్టి ఎక్కువన్నాడు నీవు పగవాడవై వారి ఆస్తిని పట్టుకుని పోయిన దిన వారి గుమ్మములలోనికి చొరబడి ఎరుసలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలిసి కొంటివి గదా అందుకు నేను అందుకు నువ్వు అంటే నాకు ద్వేషమంటున్నాడు మీరు గ్రంథంలోని వాక్యాలు ఆ రికార్డింగ్స్ వింటే మీకు దీర్ఘంగా అవన్నీ అర్థమైతాయి అవి చూసినా మన కొంతకాలం కిందట ఇస్రాయల్ పేదలను ఇస్రాల్ పెద్దల మీదకి శత్రులు వచ్చినప్పుడు అమా లేఖిలు ఇలాంటి శత్రువులు ఏదో మీరు ఆ శత్రువులకు చూపించరు ఇక్కడ దాసుకున్నారు వీళ్ళు అని యాకోబో సంతతి వాళ్ళు ఎక్కడెక్కడ దాసుకున్నారో వాళ్ళందరినీ చూపించి పట్టి పట్టించి చంపించరు అది చాలా కష్టతరం ఇప్పుడు ఎవరైనా తప్పించుకొని దేవకొస్తే నా ఎంట పడుతున్న మనుషులు నన్ను కాపాడంటే నువ్వు వాడిని తిరిగి అప్పగిస్తావా వాళ్ళు చేసిన పని అది ఇసల్ ఎంట శ్రులు పడినప్పుడు సొంత తమ్ముని పిల్లలే కదా ఆ ప్రేమ ఉండాలి కదా కన్నాను ఏషావు సంతతి వారికి మీద ప్రేమ లేదు ద్వేషమే ఉంది అంటే ఇది ఆత్మ నిలకడలేని ఆత్మ ఏషావు ఆత్మకి నిలకడలేదు రెస్ట్లెస్ అంటారు ఇంగ్లీష్ లో నిలకడలేదు ఆ ద్వేషంకి నిలకడలేదు ఒకరోజు ఎక్కడొక జగ ద్వేషం ఆగిపోవాలి కదా కొన్ని వందల సంవత్సరాలు ఈల్పల్ల వెంట పడతానే ఉంది ఈ ద్వేషం అది ప్రభు పుట్టే కాలం వరకు కనిపిస్తుంది దాని తర్వాత అది ఆత్మీయంగా ఎందుకంటే అవి పాతవి గతించి సమస్తం కృతమైన కాబట్టి హేరోదు వంశము గతించినాక హేరో పిల్లలే కూడా చనిపోతాడు హేరోదు మరణించినాక అది శారీరకమైన ఆత్మ శారీరకమైన గోత్ర లేక గోత్రము లేక వంశము ఆత్మీయంగా మారింది ఏదో వంశము ఈ రోజు ఆత్మీయ రూపకంగా ఉందన్న విషయాన్ని ప్రభు మనకి హెమడి రాష్ట్ర పత్రికలో చూపించి మీలో ఎవడన్నా ఉంటుండేమో చూసుకోండి అటువంటి ఆత్మగలవాడు భ్రష్టుడైన ఏషవ్ వంటి వారు మీలో ఎవరైనా అని హెచ్చరించండి పౌలు ద్వారా కాబట్టి యుగ సమాప్తిలో కూడా ఆ విత్తనము ఏషవ్ విత్తనము ప్రజలలో ఉంటది మనుషుల్లో ఉంటది విషయాన్ని మనకి హెచ్చరించింది ప్రభు కాబట్టి వీళ్ళు చేసిన ఏంటంటే వీళ్ళ పగ ఎంత ఉందన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు నువ్వు ఎంతో పగవాడవు నువ్వు చేసుకున్న తప్పు వలన నువ్వు ఆస్తులు పోగొట్టుకుని నీ తమ్ముడి మీద నువ్వు ద్వేషం చూపించినవు వాడి మీద పగ పట్టుకున్నావు నువ్వు చివరి వరకు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి ఏ రీతిగా ఇస్రాయిల్ ప్రజల ఆస్తులు వాళ్ళు దోచుకున్నారు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనులతో కలిసి మీరు వాళ్ళ ఆస్తులు దోచుకున్నారు అనులకి మీరు వాళ్ళని అప్పగించి వాళ్ళని వాళ్ళ మరణానికి మీరు కారకులైనరు అందుకు నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నా అన్నాడు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా నిశాయిత స్థితిలో ఉన్న వాడిని ఆదుకోవాలా అది క్రైస్తవ జీవిత విధానం అందుకే బీదల పట్ల కనికరం చూపించండి అనదుల పట్ల ఆదరణ చూపించండి బీదల పట్ల మీరు కనికరం ఆదరణ చూపించండి అని ఎందుకు హెచ్చరించండి అందుకే బీదలు మీతో పాటు ఎప్పుడు ఉంటారు వాళ్ళని మీరు ఎప్పుడు వాళ్ళని ఆదరించాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తా ఉంటాడు లూకాసు వార్తలు చూస్తాం మనం రెండవ అధ్యాయంలో చూస్తాము ఎందుకు నా మీద అభిషేకం ఉంది బీదలకు సువార్త ప్రకటించడం కొరకు గుడ్డి వారికి చూపును కల్పించడం అవన్నీ ఆత్మీయమే కానీ ప్రకృతి సహజంగా కూడా ఉన్నాయి అవి ఎందుకంటే పట్ల నీకు కనికరం ఉండాలా గుడ్డివాడికి చూపు చూపించాలా చూపు చూపించాలంటే ఎట్లా చూపిస్తావు నిజంగా గుడ్డి ఎట్లా చూపిస్తావు అని మార్గం దాటించాల ఆత్మీయంగా గుడ్డి నువ్వు అన్ని సత్యాలు ప్రకటించాలా శారీరకంగా గుడ్డి ఉన్నవాడికి అది కూడా నీ బాధ్యతనే కదా బీదల పట్ల కనికరం చూపించాలా అనాల పట్ల కనికరం చూపించాలా అనాథాలను వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలా ఎందుకంటే అనాథాలకి చాలా ద్వేషం ఉంటుంది మా తల్లిదండ్రులు మనం నన్ను విడిచిపెట్టినది చాలా ఎక్కడని పగ ఉంటుంది ఈ సొసైటీ మీద అందుకే వాళ్ళు దుష్టత్వంలో ఉంటారు అన్యులు అనాథ పిల్లలు వాళ్ళు అట్లనే పెరుగుతారు రోడ్ల మీద పెరిగి పెద్ద పెద్ద దొంగలు గుండాలవుతారు ఆ పిల్లలు ఎందుకంటే ఈ సొసైటీ మీద వాళ్ళకి ద్వేషం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనలాంటి వాళ్ళము ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే అనాథలను ఆదరించాలంటే వాళ్ళని దగ్గర తీసుకురావాలి అనాథ రాష్ట్రాలు జాయిన్ చేయాలా వాల చదువుకి కారణం కావాలి మనము వాల చదువుకి డబ్బులు ఖర్చు పెట్టాల వాళ్ళ వాళ్ళని ఒక తండ్రిలాగా మనం వాళ్ళని ఆదరించాల అప్పుడు వాళ్ళకి ఏమైందంటే సొసైటీ మీద ద్వేషం పోతుంది పోయినప్పుడు వాళ్ళు గుండాగిరి ఇట్లాంటి పనులు చేయరు పెదగైనప్పుడు అయితే ఈ ఈ సంఘంలో సమాధానం ఉంటుంది అది దానికి నువ్వు కరకుండ్వి ఈ విషయాలు మర్చిపోయినరు ఇస్ పదులు అదే రీతిగా ఈ రోజు ఇస్కాలపలు కూడా మర్చిపోయినారు అంటే క్రైస్తలు కూడా మర్చిపోయినారు కొంతమంది చేస్తారు కరెక్ట్ గానీ ఎన్ని క్రైస్తవ సంఘాలు ఈ పనులు చేస్తున్నాయి చాలా తక్కువ నాకు తెలిసిన కాడి ప్రతి సంఘానికి ఇవి ఉండాలా కానీ ఏ సంఘాలు చేస్తున్నాయి ఎక్కువ సువార్త ప్రకటిస్తాయి ఎక్కువ అద్భుతాలు చేస్తాయి అన్ని చేస్తాయి కానీ అనాథాలు ఆదరించడం విధుల పట్ల కార్యక్రమం చూపించడం నాకు చాలా తక్కువగా అనిపిస్తాయి తిరుతా ఉన్నాం కానీ అనేక ప్రాంతాలలో మన సర్కిల్స్ కూడా చాలా మందికి ఉన్నాయి నాకు నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురుకున్నాయి అనాథ ఆశ్రములు క్రైస్తవులు వాళ్ళు బాగా సేవ చేస్తారు నేను ముగ్గురున్నారు నాకు తెలిసిన వాళ్ళు వృద్ధులకి ఆశ్రమాలు కల్పించిన స్నేహితుడు ఒక నాలుగునే తనకి హైదరాబాద్ లో చాలా మంది చేస్తూ ఉంటారు మనం కూడా పోయి అప్పుడప్పుడు సపోర్ట్ చేయాలి వాటికి అందులో నువ్వు ఈ వాక్యాన్ని పాటించిన వాడు అయితావు వాళ్ళు ఆ రీతిగా నిశ్చాత స్థితిలో ఉన్నప్పుడు ఏషావు వాళ్ళని కాపాడవలసింది పోయి ఏషావు సంతతి వారు శత్రులకి వాళ్ళు చేసిన తప్పు భయంకరమైన తప్పు అది చాలా ఘోరాతిఘోరమైన పాపం వాళ్ళు చేసి ద్వేషం ఉండచ్చు నీకు అన్ని కరెక్ట్ గాని శత్రులు అప్పగి శత్రువులకు అప్పగించడం అంటే నీకు ఇంకా సోదర ప్రేమ లేదన్నట్టు అసలైన విషయం సహోదర ప్రేమ లేదు నీకు బొత్తిగా బొత్తిగా నువ్వు బహు పగవాడవ్వు అన్న విషయాన్ని ఇక్కడ ఉపాధ్యాయులు చూపిస్తుడు ఏ ఎందుకు దేవుడు ద్వేషించాడు అనే నిన్ను ప్రశ్నేస్తే ఈరోజు నువ్వు జవం ఇవ్వగలవు వాటికి పుస్తకం ముందు కూడా తెలియదు బైబిల్ లో ఉపాధ్యా అనే ఎన్ని గ్రంథాలలో కూడా కాబట్టి నీ బాధ్యత ఏంటంటే అవి చూపించినప్పుడు ఎందుకంటే ఇక మీదట మన సేవా జీవితంలో అనేకలు ప్రశ్నలు వేసే టైం సిద్ధమవుతున్నాం ఎందుకంటే మనుషులకి ఈ యొక్క ఆత్మ ఉంది ఏశావాత్మ ఆత్మ ద్వేషం ఆత్మ కాబట్టి వాడు పబ్లిక్ నిలబడి నీకు ఈ ప్రశ్నలు వేసేటప్పుడు నువ్వు జవాబు ఇవ్వకపోతే నువ్వు ఆ రోజు ఓడిపోయినట్టు నువ్వు ఆ రోజు ఆ చర్చలు మళ్ళీ పిలుస్తారా పిల్వర్ కాబట్టి ఇవన్నీ జవాబులు సిద్దపడి మనము తయారై ఉంటేనే గాని ఆయనని మహిమపరచలేము మనం ఏదో గెలిచి గుర్తింపు పొందాలా మన వ్యక్తిగతమైన గుర్తింపు పొందాలన్న ప్రయాసంలో కూడా మనం లేర్తింపు పొందాలా మనం ఇచ్చే జవాబు వలన మన ప్రభు గుర్తింపు పడాల చపట్లు కొడితే మన ప్రభు కొట్టాల పబ్లిక్ నా కాదు అన్న ఆత్మ ఉండాలి ఈరోజు అటువంటి కాలానికి మనం సిద్ధపడాలా ప్రతి జవాబునకు మనము ప్రతి ప్రశ్నకి జవాబు ఇచ్చేవాడి లాగా తయారయ్య ఇది ఏషావు ఆత్మకు సంబంధించిన వాక్యాల మనము మరి కొన్ని వచ్చేవారం చూస్తాము హే కాలం వరకు చూస్తే అక్కడికి ఆ వాక్యం ముగించుతాం ఏ షావును ఎందుకు ద్వేషించింది దేవుడు యాకోబు ఎందుకు ప్రేమించిడు దేవుడు అన్న విషయాన్ని మాట్లాడుతూ యాకోబు నువ్వు త్వరలో ఏ కాబోతున్నావు రివర్స్ ప్రవచనం రివర్స్ అవుతుంది విషయాన్ని మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమించిన మీరు నన్ను విడిచిపెట్టినారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ తయారైతావు ఏ తయారైపోయి నీ తమ్ముడి మీద నువ్వు కోపం చూపించబోతున్నావు భవిష్యత్తులో అదేంటి అనిల మీద నువ్వు కోపం చూపించబోతున్నావు అంటే క్రైస్తవుల మీద నువ్వు కోపం చూపించబోతున్నావు యాకోబు నువ్వు ఏషావుగా మారుతావు రివర్స్ రోల్ రివర్స్ అవుతుంది నీది మొదటివాడు కడపట్టివాడు అవుతాడు కడపట్టివాడు మొదటి వాడు పోవరం చూసిన వాక్యం కాబట్టి నీ రోల్ రివర్స్ కాబోతుంది ఇది చివరి అవకాశం నీకు మలకి గ్రహరం మాట్లాడుతున్నాడు ప్రభు నిశాలు శరీరంగా నిశాలు ఫలితాన్ని ఈసారి నువ్వు మార్పు చెందకపోతే నీ రోల్ రివర్స్ అయిపోతుంది నువ్వు యాకో నువ్వు ఏషావ్ అయిపోతావు ఒక తరం వాళ్ళు యాకోబు అవుతారు మళ్ళా మన కాలం కష్టపడికి ఈ తరము యాకోబుగా ఉన్న తరము ఏషావుగా మారుతుంది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలా యుగం మొదలుకొని ఆదామవల కాలం మొదలుకొని ప్రగర గ్రంథం చివరి ముగింపు కాలం వరకు ఈ లోకం ముగింపేంత వరకు అన్ని రివర్స్ అవుతానే ఉంటాయి ఒక్కొక్క యుగంలో రివర్స్ అవుతానే ఉంటాయి రక్షింపబడిన రక్షణ పోగొట్టుకోవడము రక్షణ లేని వాడు వాడు మన రక్షింపబడి మన రక్షణ పోగొట్టుకోవడం చివరి తయారైపోయి ఆయన వచ్చే టైంకి మొత్తం ఉండదు అదికే మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని కనుగొన అన్నాడు ఎవడో ఉండదంట విశ్వాసం ఆయన వచ్చేటైకి ఆయన ప్రశ్నలాగా అది అది వినడానికి కష్టమే చెప్పడం కూడా కష్టమే ఉద్యోగంతో ఎన్నో క్రైస్తవ సంఘాలు ఉద్యోగంతో నిండుతున్నాయి నాకు ఆదివారం అదే విషయం మాట్లాడుతుంది లక్షలాది ప్రజలు రక్షణ లోకి పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్ అయితున్నాయి కదా ఉద్యోగులకు వస్తున్నాయి కదా ఎక్కడ చెడిపోతుంది క్రైస్త సంఘం వాళ్ళు పాటిస్తుంది వేరే ఏసుని అన్న స్వరం వినిపిస్తుంది వాళ్ళు వేరే ఏసుని వెంబడిస్తారు ఐశ్వర్యం అనే ఏసుని వెంబడిస్తున్నారు కోట్లాది కోట్లాది ప్రజలు ఏసుని వెంబడిస్తున్నట్టే వాళ్ళు ఏ ఏసుని వెంబడిస్తారు ఆ పాస్టర్స్ ఏ ఏసు గురించి ప్రకటిస్తారో ఆ ఏసుని వెంబడిస్తారు ఆ పాస్టర్స్ ప్రకటించేది ఐశ్వర్యపు ఏసుని వేరే ఒక సువార్తను వేరే ఒక ఆత్మని వాళ్ళు ప్రబోధిస్తున్నారు మనుషులు అది పొందుకుంటున్నారు కాబట్టి ఎక్కడుంది విశ్వాసం మనుషుల కల్పితాల బోధలు వింటే విశ్వాసం రాదు దయంలో బోధ భూతంల బోధ ప్రకటిస్తే దాని విన్నప్పుడు విశ్వాసం ఉంది కూడా పోతుంది వాళ్ళు అవిశ్వాసమే చేకూర్చుకుంటుంది కాబట్టి ఉద్యోగం లేదు పాడలేదు ఎక్కడ ఎక్కడ లేదు ఉద్యోగం ప్రపంచం అంతా ఉద్యోగం ఎక్కడ ఉద్యమం మనకు కనిపించదు ఎందుకంటే ప్రభు చెప్తుండ్రు వేరే ఒక ఏసుని ప్రకటిస్తే ఉద్యోగం ఏమి ఉండదు రావాలని ప్రార్థిస్తుంటారు అందరు అక్కడక్కడ ఉద్యీవాలు కనిపిస్తూ ఉంటాయి అవి ఏమో ఉద్యోగంలు వేరే ఏసుని ప్రకటించే ఉద్యమాలే కనిపిస్తూ ఉంటాయి కానీ నిజమైన ఏసుని ప్రగణించే ఉద్యీవాలు మనకు కనిపించవు ఎందుకంటే ఇది మొత్తం చెడిపోయింది లోకం అని ప్రభు మనతో హెచ్చరిస్తాడు మలాకి గ్రంథం సంబంధించింది అది అందరూ యథావిధిగా జీవిస్తూ అన్ని మర్చిపోయినారు అదే మనం పోలవరం చూసినాం ఈ ఉపోద్ఘాదంలో ప్రభ యాజకులు ఎట్లా అపవిత్రంగా తయారైపోయినారు ప్రవక్తలు ఎట్లా అపవిత్రంగా తయారైపోయినారు ప్రజలు ఎట్లా అపవిత్రంగా తయారైపోయినారు ఎక్కడ చూసినా మోసము దగ ఇవే మనకు అక్కడ కనిపించినట్టు మనం చూసినాం పోరవరం కాబట్టి మలాఖీ గ్రంథము మన కాలం ఎగ్జాక్ట్లీ బ్లూ ప్రింట్ కొట్టినట్లే మనకు కనిపిస్తుంది వచ్చేవారం మనం దీనికి మరి విశేషంగా ధ్యానిస్తుందాం మొదటి అధ్యాయం ఏ సంబంధించిన విషయాలు ముగించడం అంటే ఇంకా ఏరీతిగా ఈ మలాకి గ్రంథంలో ప్రజలు దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉంటారు ఆ ప్రశ్నలు మనం వచ్చేవారం చూస్తాం అయితే పోయినవరం నుంచి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక మీదట మనుషులు ప్రశ్నలైపోతున్నారు ప్రతి దశలో ఆ ప్రశ్నలన్నీ మనం ఎట్లా జవాబు ఇవ్వాలా ఎట్లా ఇవ్వడం నేర్చుకోవాలా అనేది మనం ఇక మీదటి నుంచి జాగ్రత్తగా సమయం గడపాలా వాటి మీద ఎందుకంటే మాలకి గ్రంథంలోని రెండు మూడు అధ్యాయులలో ఇవే మనకు కనిపిస్తావు అంటే ఏంట ప్రశ్నలు అంటే ఆయన అంటాడు నాకు ఇవ్వాల్సిన నాకు రావాల్సిన ప్రేమను నాకు మీరు ఇవ్వలేదు అంటే వాళ్ళు మేము ఎప్పుడు నిన్ను ప్రేమించలేదు మేము ఎప్పుడు నిన్ను ధృవీకరించినాం మేము ఎప్పుడు నిన్ను అపవిత్రపరిచినాం మేము ఎప్పుడు నిన్ను ఆయాసపరిచినాం ఉన్నాయలే అట మేమెప్పుడు నిన్ను ఆయాసపరిచినాం మేము ఎప్పుడు నిన్ను విడిచిపెట్టినాం మేము ఎప్పుడు మిమ్మల్ని మీ దగ్గర నుంచి దొంగలించినాం అని అంటాడు నువ్వు నన్ను ఆ దగ్గర దొంగలించామని చెప్తాను డైరెక్ట్ ఈ శిల్పాలను మీరు నాకు రావాల్సింది దొంగలించింది అంటాడు మీరు దొంగలైపోయిన అంటాడు అప్పుడు వీళ్ళు అంటారు మేము ఎప్పుడు దొంగలించినాం అంటారు అన్ని ప్రశ్నలు ఉంటాయి అని చివరి వరకు మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడిన నా గురించి అంటే మేము ఎప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడినామంటారు కాబట్టి మలాకి గ్రంథంలో అన్ని ప్రశ్నలుంటాయి ప్రజలు దేవునికి మీద దేవునికి ప్రశ్నలు ఇస్తారంటే ప్రవక్త ప్రతినిధిగా ఉంటాడు దేవునికి ప్రవక్త అంటాడు మీరు నన్ను ప్రేమించలేదు మీరు నన్ను ప్రేమించలేదంటే ఎప్పుడు మేము ప్రేమించలేదు అంటారు మీరు నా మా నామాన్ని దూషించారు దూషణ చేశారంటే మేము ఎప్పుడు దూషణ పాలన చేసినామంటారు అట్లన్నీ ప్రశ్నలతో ఉంటది అంటే ఈ పుస్తకం అంతా గ్రంథం కాబట్టి ఆ ప్రశ్నలకి దేవుడు ఎట్లా జవాబిస్తాడు అది మనం నేర్చుకోవాలా ఆయన మనిషికి జవాబు వివరదు నువ్వు ఎవడివిరా నా ముందు మంటి పురుగు లాంటి నేను నీకేంది జవాబిచ్చేది అని అనొచ్చు కదా ఆయన కాదు దేవుళ్ళు ఉన్న గుణగణం అదే అనే సమస్త సృష్టికి సార్వభౌముడు అయ్యుండి కూడా అంటే గొప్ప రాజు అయ్యుండి కూడా ఓ చిన్న సామాన్యమైన చిన్న మనిషి ఆయన సృష్టం వాడి లెవెల్ కి దిగిపోయి ప్రవాబిస్తాడు నాకు అది నచ్చింది మాలకి గ్రంథంలో సరే వాళ్ళంతా చెడిపోయినరు ఆ మూడు గుంపులు మనకు క్లియర్ కనిపిస్తాయి యాజకులు ప్రవక్తలు రాజులు ఎట్లా చెడిపోయినో ఉంటది అంటే సర్పములు చెల్లి ఎట్లా చెడిపోయినా క్లియర్ ఉంటది ఇక్కడ గొప్ప జనం ఎట్లా చెడిపోయినో క్లియర్ గా ఉంటుంది కానీ వాళ్ళు మేము కరెక్ట్ అయితే సమర్థించుకోవడం కొరకు ఎప్పుడు చేసినాం నేను ఎప్పుడు నీకు మీరు తిరుగుబార్త నీకు విరుద్ధంగా ఎప్పుడు నేను అని ప్రశ్నలేస్తా ఉంటే ప్రతి ప్రశ్నకి ఆయన ఇచ్చే జవాబు విధానం నాకు చాలా ఏడుపొస్తుంది అటువంటి గొప్ప దేవుడు వాణ్ణి దగ్గరకు పోయి ఆ లెవెల్ దిగిపోయి ఈక్వల్ గా వాడి ప్రశ్నకి జవాబు అవసరం లేదు కాలంలో అవన్నీ చూసినాం ప్రశ్న ఏం చేసి అది వచ్చి కుమ్మరించబడింది మీద దహించేసింది వాళ్ళని ఎవరు తిరుగుబాటు చేసిండో డైరెక్ట్ దగ్గి అగ్ని వచ్చింది కాల్చి వేసేసింది కానీ మనకి గ్రంథంకి వచ్చినప్పటికీ మన ప్రభు ఎంత జాలి ఎంత ప్రేమ ఎంత ఓర్పుతో వాడు వేసే ప్రశ్నలకి ఎంతగానో సాధువు గుణగనం కలిగి జవాబులు ఇవ్వడం మనం చూస్తా ఉంటాం ఆ జవాబులే మనం వచ్చేవారం నుంచి చూస్తాం ఈ ఏషావుకి సంబంధించిన బోధ ముగించగానే ఆ ప్రశ్నలు స్టార్ట్ అయితాయి ఆ ప్రశ్నలకి ఎట్లా ప్రభు జవాబిస్తాడు అది మనం నేర్చుకోవాలి ఈ నుంచి ఎందుకంటే నాకు ఈ విషయం దేవుడు మాట్లాడుతున్న కొంతకాలం నుంచి ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ విషయం మాట్లాడుతాడు త్వరలో డైరెక్ట్ ప్రశ్నలు ఇస్తాంటారు ప్రజలు వెనకడానికి ఏమైందంటే ఆదవరం పంట నువ్వు వాక్యం చెప్తే సైలెంట్ గా విని వెళ్ళిపోతున్నారు వాడికి అర్థమైనా కాకున్నా రాసుకుంటున్నారు ఏదో చేసుకుంటున్నారు పోతున్నారు ఇక మీదట కాదు మనుషులు ప్రశ్నలు టైం అయిపోతుంది ఎందుకంటే మొత్తం చెడిపోయినాక అంతే నువ్వు మొత్తం చెడిపోయినవారు అంటే నేను ఎంత చెడిపోయినా తరం మన ముందు రాబోతుంది త్వరలో కాబట్టి మనం ప్రభుకి ఈ లోకంలో ప్రతినిధి లాగున్నాం ఎట్లా జవాబు ఇవ్వాలా ఆ జవాబిచ్చే విధానాలు మనం నేర్చుకోవాలా మన ప్రభు ఎట్లా ఇచ్చిండో మన ప్రభు నుంచి నేర్చుకోవాలా ఈ లోకం నుంచి రాదేది ఈ లోకం నుంచి నేర్చుకుంటే జవాబు ఇవ్వడము కొట్లాటలకి దారితీస్తుంది కొట్లాటలు ఎట్లా రక్తపాతాకే దారితీస్తాయి కాబట్టి ఆ రీతిగా ఉండద్దు ఎందుకంటే ప్రజలందరూ తమాషా చూస్తూ ఉంటారు ఇది విషయం మనం ఎనిసల నీకు చూపించిన గొప్ప జనం అంతా చూస్తుంటది సర్పంలు తెలియదు నీ మీద ప్రశ్నలు వేస్తా ఉంటాయి మన ప్రభుకి సాదృశ్యంగా నిలబడ్డావు వాళ్ళ మీద ప్రశ్నలు వేసినప్పుడు నువ్వు ఎరితిగా వాడికి జవాబిస్తావు ద్వేషంతోనే ప్రేమతోనా కన్ఫ్యూజ్ చేస్తావా కొందరు కన్ఫ్యూజ్ చేస్తారు కన్ఫ్యూజ్ చేయకుండా మన ప్రభుత్వ విధానం నేర్పుతాడు ఎట్లా ప్రశ్నలు ఎట్లా జవాబులు ఇవ్వాలా ఆ విధానాన్ని మనం ఉచారం నుంచి నేర్చుకుందాం అటువంటి కృప భాగ్యని ప్రభు మనకు అనుగరించాలని ప్రార్థిస్తాం తండ్రి వదనాలైనా ప్రభు మీరు ఎందుకు ద్వేషించుకో మాకు ఎన్నిసార్లు మీరు జవాబిచ్చినారు ప్రభు మీరు పక్షపాతి కాదు అని మేము ఈ దినము చాలా తీర్మానించుకున్నాం ప్రభా దాన్ని అర్థం చేసుకున్నాం మీరు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు అందరినీ సమంగా ప్రేమించారు ఎందుకంటే అందరినీ మీరు కని ఉన్నారు ప్రభావ అందరు మీ పిల్లలే కానీ మీ పిల్లలే ప్రభావా ఆ రీతిగా మిమ్మల్ని ప్రేమించలేక ఉంటున్నారు ప్రభావా మీద తిరుగుబాటుతనం చేసి మీ నుంచి దూరంగా వెళ్లిపోతున్నారు మీ వాక్యం పట్ల విధేత చూపించక మీ ఆజ్ఞల పట్ల తండ్రి మీ కఠనల పట్ల ఆసక్తి లేకుండా ప్రవ్వా తిరుగుబాటుతనం చేసిన వాళ్ళు ప్రవ్వా బిడ్డలు అనాది కాలం నుంచి ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది ప్రభావా అడవిలోని నక్కలు ఎడారిలోని నక్కల్లాగా తయారైపోతున్నారు ప్రభావాస్ లాగా అని మీరు మాట్లాడే రోజు ఘట సర్పంల లాగా తేరైతున్నారు యాజకులు ప్రవ్వా అట్లు ఉండడానికి వెళ్లేదు వారి పట్ల మీ కనికరం చూపించమని మేము ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రభావ గొప్ప జనాన్ని వాళ్ళు ఈడ్చుకొని వాళ్ళ తట్టు వాళ్ళ బోధ తట్టు వేరే ఒక ఏసుని ప్రకటిస్తున్నారు ఆ విషయాలు ఎంతో కాలం నుంచి మీరు చూపిస్తున్నారు ప్రవ్వా గొప్ప జనం ఆ రీతిగా ఈడ్చుకుని పోవడం మీరు భరించలేని స్థితిలో ఉంటున్నారు వాళ్ళని మీరు ఎంతగానో ప్రేమించినారు కానీ వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు ప్రవ్వాంతో ఓర్పు సహనాలు జాలి కలిగి వాళ్ళ స్థితికి దిగిపోయి మీరు జవాబులు ఇస్తున్నారు కూడా ఆ రీతిగా తయారవటం సహాయపడమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని ఆ రీతిగా తరబి చేయమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమ ప్రవ్వా కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా శరాల బలతలు తొలగించండి మమ్మల్ని స్వస్థపరచండి మీ సేవ నిమిత్తమైన నడిపించి మీరే మహిం పొందమని నానయ్యున్న ఏ శ్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థించినాము తండ్రి